కీర్తన సంఖ్య రెండు వందల అరవై నాలుగు ఏదాయనే మీ హరిచ్చిన జన్మమేజాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుడు సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలుచుకోదు మనసొడబడితేను మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు కుండే పురువుకుండే నెలవు భువనేశ్వరమైతోచు పెరచోటి గుంతయయిన ప్రియమైయుండు ఇరవై ఉండితేజాలు ఎగువేమి దిగువేమి వరుసలోకములు సర్వం విష్ణుమయము జ్ఞానికి అంతా వైకుంఠమే చెరదన తిమ్మటే జీవన్ముక్తి ఖర్చు పెట్టి శ్రీవేంకటపతి దాసుడైతే హెచ్చుకుందేమి లేదు ఏలినవాడితడే